గణపతి కవీనాశ్రవస్త్రహ్మణం బ్రహ్మణస్పత శృణ్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా ద్రంకేజయామదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాసూమే స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టోరిష్టమే స్వస్తినో బృస్పతి ఓం శాంతిశాన్ని గగనం తుద్ధానా आकाशम को यह विधा मालिन्नो अदे विधा आत्मस्वरूप पुण्यपाप रूपम मालिन्न अकाशम वादी आत्मा अटे चूँ आत्मा अंटे नैन अने मौलिक के मनाओ, मनाओ भावना के आत्मा ने मन मन मन अभवा तुक ने भावना దానిలో ఉంది అజ్ఞానం ఇప్పుడు అజ్ఞానం అనేది ఏదో పై పైన ఉంటే దాన్ని ఏదో రకంగా శుద్ధి చేసే అవతలు పారయొచ్చు జెనెటిక్ జెనెటిక్ కోడ్లో ఏదో డిసీజ్ ఉన్నట్టు ఇప్పుడు కొన్ని డిసీజెస్ ఉంటాయి అవి సెల్ సెల్ ఉందనుకోండి సెల్ యొక్క మెంబ్రెయిన్ ఉంటుంది అవుట్ సైడ్ మెంబ్రెయిన్ ఆ మెంబ్రెయిన్లో ఏదో డిసీజ్ వచ్చింది అనుకోండి జనరల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వెళ్ళి సెల్ మెంబ్రెయిన్ అటాక్ చేస్తుంది అప్పుడేమవుతుందంటే అంటే పండు ఉంటే ఆ పండును పురుగు తొలిచినట్టుగా అవుతుందనమాట ఆ సెల్ సఫర్ అవుతుంది మనం ఏదైనా బ్యాక్టీరియా అంటే వాడితే ఆ బాక్టీరియా పోతుంది మళ్ళీ సెల్స్ అన్నీ సెటరేట్ అవుతాయి అలాగా సర్ఫేస్లో డిసీజ్ ఉండటం వేరు సెల్ యొక్క లోపలే డిసీజ్ ఉండటం వేరు ఆ సెల్ యొక్క జీవితాన్ని నడిపించేటువంటి డే మాలిక్యూల్ ఉంటుంది దాంట్లోనే డిసీజ్ వచ్చేస్తే దాంట్లోనే మీకు డిఫెక్ట్ మ్యూటేషన్ లాగా వచ్చేస్తే ఇక ఆ రోగం చాలా కష్టమవుతుంది నివారణ చేయటం ఈ అజ్ఞానం అలాంటిది ఇది దేహమునందున్న మాలిన్యం అయితే సబ్బు పెట్టి గడిగితే పోతుంది మనస్సులో మాలిన్యం అయితే ఏదో ఉపాసన ఏదో చేస్తే పోతుంది ఇది నేను అనే భావనలో ఆత్మస్వరూపమునే కప్పివేసేటువంటి అజ్ఞానం అది ఎలాగంటే నేను అనే భావన కలగగానే ఆ భావన ఎందు పరిచ్ఛిన్నత్వము లేక అల్పత్వము దాంట్లో అంతర్గతమై ఉంటుంది అల్పంగానే నేను అనే భావన కలుగుతుంది కానీ ఆకాశము వంటిది ఆత్మ ఆత్మయందు అల్పత్వం ఏమీ లేదు ఆకాశము యూనివర్సల్ సర్వవ్యాపకం ఆకాశం ఆత్మ చైతన్యం కూడా సర్వవ్యాపకం ఈ సకల జగత్తును ప్రకాశింపజేస్తూ ఆత్మ చైతన్యం సకల జగత్తు ఆ చైతన్యంలో ప్రకాశిస్తూ మీరు మిత్రుడు అంటే ఆ మిత్రుడు ఆ చైతన్యంలో ప్రకాశిస్తాడు శత్రువు అంటే కూడా ఆ చైతన్యాలను ప్రకాశిస్తాడు మీరు దేవత అన్నా రాక్షసుడు అన్నా దేవుడు అన్న మీరు ఏమన్నా ఆ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి అది ఆత్మచైతన్యం యొక్క స్వరూపము ఆత్మచైతన్యము వైశ్వకము అంటే విశ్వజ వైశ్వికము అంటే యూనివర్సల్ నాట్ పర్టికులర్ విశిష్టం కాదు పరిచ్ఛన్నం కాదు వైశ్వకం అంచేతనే దానికి ఎంతసేపటికి ఆకాశంతో పోలుస్తాయి ఎప్పుడైతే ఆకాశము వంటిది అని అనుకు అని మీరు తెలుసుకున్నారో అప్పుడు ఈ పరిచ్ఛన్నములైన విశేషణాలు పుణ్యపాపాలు ఇత్యాదులు దానిని స్పృశించవు ఈ టాపిక్ను మనం చర్చిస్తూ ఉన్నాము భాష్యంలో ఆఖరి వాక్యం చూస్తూ ఉన్నాము నహి ఊషర దేశ త్రుడ్వత్రాణ్యధ్యారోపిత ఉదక ఫేన తరంగాదిమాన్ వీడు ఈ ఉషర దేశం చవిటి నేలపై లేకపోతే ఎడారి నేలపై వీడికి దాహం కలిగిన వాడు అయి ఉంటాడు అంటే వీడి ఇప్పుడు వాడి వాడి వాడిలో దాహం లేకపోతే వాడికి ఒక ఎండమావిని దర్శించేటువంటి సందర్భం ఉండకపోవచ్చు దాహం కనుక ఉన్నట్లయితే వాడి ఎండమావిని తప్పగా దర్శిస్తాడు అది ఎలాగంటే డబ్బుల మీద వ్యామోహం ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఈ కోకోలా బాటిల్ మీద ఉంటే చూడండి చిన్న డెక్కన్లా ఉంటుంది వైట్ అది ఎక్కడో పడి ఉంటే అది రూపాయి కాసలా కనపడుతుంది నా మటుక్కి నాకే రూపాయి కాసని నేను ఒకసారి తీశాను కూడా ఎందుకు తీశానంటే రూపాయి అంటే ఏదో మన ఉద్ధరిస్తుందని కాదు లక్ష్మి మనం మర్యాదగా ఉండాలి ధనాన్ని దుర్వినియోగం చేయకూడదు అని తీశాను ఒకసారి ఎయిర్పోర్ట్లో సెంటు కూడా తీసా అమెరికన్ ఎయిర్పోర్ట్లో సెంటు ఉంటే జాగ్రత్తగా తీసి జేబులో వేసుకున్నాను ఎవరు లేవనుకుంటే మనకెందుకు లక్ష్మి కదా అనే అభిప్రాయం వాట్ ఎవర్ రూపాయి తీసాను తీసి చూస్తే అది అత్త ముక్క అదేమి కదా అది కోకా కోలా బాటిల్స్ మీద వస్తుంది కాబట్టి ధనమున ధనము అనే సంస్కారం ఉండబట్టే దాన్ని తీయటం జరిగింది అలాగే సర్ప సంస్కారం ఉండబట్టే వీడు సర్పం కనబడుతుంది అనేవే ఈ తృఢ్వత్ ప్రాణ్యధ్యారోపిత ప్రాణి అది హరిణం కావచ్చు లేడీ కావచ్చు లేకపోతే మనిషి కావచ్చు వాడు అధ్యారోపణ చేస్తాడు ఉదకాదులు అంతమాత్రం చేత ఆ నేలకి తడి తగుతుందా అలాగేమీ ఉండదు అదేవిధంగా ఆత్మస్వరూపములందు అజ్ఞానులు చిత్ మాలిన్యములనన్నిటినీ ఆరోపించుకుంటూ పోతారు అజ్ఞానం అవిద్య రాగద్వేషములు అశ్వాహంకారము ఇత్యాది మాలిన్యాలన్నింటినీ కూడా ఆరోపించుకుంటూ పోడతారు అవి వాస్తవంగా అంత మాత్రం చేత ఆత్మస్వరూపానికి మాలిన్యము రాదు అంచేతనే ఇప్పుడు ఈ గుడ్ అండ్ ఈవిల్ ఇది మాలిన్యం అంటే కదా గుడ్ అండ్ ఈవిల్ టాపిక్ ఒకటి ఉంటుంది పుణ్యపాపములు లేకపోతే దుష్టులు మంచివాళ్ళు మీకు సర్వత్రా ఉంటుంది ఆ టాపిక్ రిలీజియస్ కాంటెక్స్ట్లు అన్నింటిలో కూడా ఆ టాపిక్ ఉంటుంది నేను మొన్న చెప్పా మొన్న క్లాస్లో చెప్పాను కదా ఇప్పుడు రాక్షసులు ఉంటారు మనల్ని మనం రాక్షసుల నుంచి కాపాడుకోవాలి మీకు రిచువల్ అనేప్పుడు అలా ఉంటుంది ఉత్తిష్టంతో భూతపిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని ఆచమనం అయిన వెంటనే చేసి పనే ఆచమనం చేసి శుచి అయిన వెంటనే చేసి పనేటంటే భేదపూర్వకమైన ఒక సంకల్పం చేస్తాడు ఆచమనం చేసిన వెంటనే చేసి పని అది ఇది వేదమంత్రంలో కాదు ఇది ఇది స్మృతి సందర్భంగా వచ్చింది అది ఈ శ్లోకం పాపోహం పాపకర్మాహం ఆ శ్లోకం ఇవన్నీ కూడా తరువాత కాలంలో వచ్చిన శ్లోకాలు ఇవన్నీ అవి యోగ్యములైన శ్లోకాలు కావు ఇప్పుడు భూతములు పిశాచ్యములు అని మీరు ఇంకా గాయత్రి మంత్రం మొదలెట్టడం ఇంకా తర్వాత అప్పుడే భూతాలు పిశాచములు ఉన్నా వర్ని పిశాచాలు కూడా నువ్వే ఓ పిశాచ్యాను అని నేను అంటాను ఏం పిశాచాలు క్యా బాత్ బాతికర్ర ఇంకా ఇంకా దేవుడి మాట ఎత్తలేదు అప్పుడే భూతములు పిశాచము ఇట్ ఈస్ సంథింగ్ వెరీ అన్యూషువల్ ఆ భేదబుద్ధి అంటే పిశాచములు పిశాచములే భూతములు భూతములే రాక్షసులు ఉంటారు వీళ్ళందరూ మనల్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నారు మనల్ని మనం కాపాడుకోవాలి అని ఆరంభం నుంచే వీడు ఇన్సెక్యూరిటీతో ఆరంభం చేస్తాడు భయంతో ఆరంభం చేస్తాడు వెరీ పికూరియా ఎనివే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ గుడ్ అండ్ ఈవిల్ ఈ మంచి చెడు అన్నవి అవి మీరు ఏదైనా ఒక కర్మని చేయబోయే సందర్భంలో మంచి చెడు రెండు ఉంటాయి మీరు చేయబోయే సందర్భంలో ఇతరుల విషయం అలాంటి కొట్టండి ముందు మన విషయం కొన్ని ఇతరులకు కూడా అప్లై చేస్తే చేయొచ్చు వాడు చేసిన పని మంచి పని వీడు చేసినది చెడ్డ పని యూ కెన్ సే దాట్ అంతే కర్మయందు మంచి చెడు ఉంటుంది తప్ప యాక్షన్లో స్వరూపంలో మంచి చెడు ఉండదు స్వరూపం దగ్గరికి వెళ్ళేప్పటికీ ఈ కర్మ స్వరూపము ఆత్మ అకర్మ అది కాబట్టి మంచి చెడు రెండూ కూడా కల్పితములు అయిపోతాయి గుడ్ అండ్ ఈవిల్ భూత కల్పిత మీకు క్రిస్టియన్ థియాలజీలో ఈ మంచి చెడు గుడ్ అండ్ ఈవిల్ డివిజన్ చాలా పవర్ఫుల్ డివిజన్ క్రిస్టియన్ థియాలజీలో మన హిందూ హిందూ మతంలో హిందూ ధర్మంలో ఈ డివిజన్ అంత పవర్ఫుల్ కాదు కానీ వైష్ణవ థియాలజీలో చాలా పవర్ఫుల్ శైవథియాలజీలో అంత పవర్ఫుల్ కాదు ఎందుకంటే శివుడు ఉన్నాడంటే ఆయనకి అందరూ అన్ని రకాల భక్తులు ఉంటారు ఆయనకి భూతాలు పిశాచాలు దేవతలు రాక్షసులు అందరూ ఆయన భక్తులే ఈ రాక్షసులు అందరూ వెళ్ళి శివుడికి భక్తులు అవుతూ ఉంటారు ఎందుకంటే విష్ణువు దగ్గరికి రానివ్వడు వాళ్ళని అందుగురించి శివుడికి భక్తులు బాణాసురుడు ఉన్నాడు కూడా వాడు శివుడికి భక్తులు ఎక్కడెక్కడ వాడు విష్ణువుకి పనికిరాడో వాళ్ళందరూ శివుడికి భక్తులు అలాగే రాసిపెట్టారు ఈ ఉప ఈ పురాణాలే రావణాసురుడు శివభక్తుడు విశారా సో శివుడు శివ శైవ థియాలజీలో ఇంత గోళ బలంగా ఉండదు ఈ గుడ్ ఈవిల్ గోళ వైష్ణవ థియాలజీలో చాలా పవర్ఫుల్గా ఉంది వాళ్ళకి జగత్తు సత్యత్వం వాదు జగత్తు సత్యం అన్ని డివిజన్సు సత్యం సో కానీ వేదాంతం ఉపనిషత్ సిద్ధాంతానికి అది అంగీకారం కాదు కాబట్టి మనం కూడా జీవితంలో మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ పుణ్య పాపముల పరిధికి అతీతంగా మనం పోవాల్సి ఉంటుంది యూహ్ టు అవుట్ గ్రో అంటే పాపకర్మలు చేయమనే తాత్పర్యం కాదు పుణ్యము పాపము అనే విభాగం ఏదైతే కలదో దానికి అతీతంగా మనం వెళ్లాల్సి ఉంటుంది గుడ్ అండ్ బ్యాడ్ అంటే గుడ్ బ్యాడ్ ఆపోజిట్ దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ విచ్ ఈజ్ అబౌ దీస్ ఆపోజిట్స్ దట్ ఈస్ ది ఆత్మా ఆత్మ గుడ్ బ్యాడ్ డివిజన్స్కి అతీతమైనది దాన్ని చేరుకునే ప్రయత్నం చేయటమే ఉపనిషద్విజ్ఞానము కాబట్టి ఆత్మా మలినము అవుతుంది అనేటువంటి ప్రసక్తి లేదు కాబట్టి ఆత్మయందు మాలిన్యములను అజ్ఞానులు మాత్రమే ఆరోపిస్తారు ఇంకొకటి ఉంది ఆత్మయందు మాలిన్యము లేదు అనే టాపిక్ను నేను కొంచెం చర్చిస్తున్నాను అయిపోయింది ఇంకా దాంతో ఆ శ్లోకం వదిలేసామంటే ఇంకా టాపిక్ రాదు ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోతాం గుడ్ అండ్ ఈవిల్ అన్నవి మంచి చెడు అన్నవి కాల ప్రవాహంలో ఉండే ధర్మాలు ఎందుకంటే క్రియను బట్టి మంచి చెడు అని క్రియను బట్టి వస్తాయి క్రి అంటే కాలప్రవాహంలో ఉండే చలనానికి క్రి అని పేరు ఆత్మ చైతన్యము కాలాతీతము టైమ్లెస్ కాబట్టి దాని ఎందు మంచి చెడు అనే విభాగము ఉండే అవకాశమే లేదనమాట అంచేతనే ఇప్పుడు చూడండి అట్మాస్ఫియర్ ఉందనుకోండి వాయువు అట్మాస్ఫియర్ అంటే వాయువు వాయువునందు సుగంధము దుర్గంధము ఉంటాయి క్లీన్ క్లీన్ వాయువు పొల్యూటెడ్ వాయువు అనే ఆపోజిట్స్ ఉంటాయి కానీ ఆకాశము వాటికి అతీతంగా ఉంటుంది క్లీన్ అండ్ అన్ క్లీన్ అనే దానికి అతీతంగా ఉంటుంది ఆకాశం అలాగే సుగంధ దుర్గంధములకు ఆకాశం అతీతంగా ఉంటుంది అదేవిధంగా కాలమునకు అతీతము దేశమునకు అతీతమైనటువంటి ఆత్మతత్వమునందు గుడ్ అండ్ ఈవిల్ అనే డివిజన్స్ ఉండవు మరి ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పెర్ఫెక్ట్ ఆనందరూపంగా పూర్ణ రూపంగా ఉంటుంది తప్ప దాంట్లో ఈ ఆపోజిట్ స్థితి తాగులేదు అదొకటి మనం గమనించుకోవాలి అంచేతనే మహాత్ముల దృష్టిలో వీళ్ళు పాపాత్ములు వాళ్ళు పుణ్యాత్ములు అలాంటి దృష్టి ఉండదు వాళ్ళకి సాధుష్ అపించ పాపేషు సమబుద్ధిని విశిష్యతే సాధు పురుషులు ఎందు పాపకర్మలు చేసిన వారు ఎందు కూడా ఒకే ఆత్మరూపంగా దర్శిస్తారు తప్ప మహాత్ములు ఒకే ప్రాణశక్తిని ఒకే విజ్ఞానశక్తిని వాటికి మూలంలో ఉండే ఒకే ఆత్మచైతన్యాన్ని దర్శిస్తారు తప్ప ఆ ఆత్మచైతన్యం తమకంటే భిన్నము కూడా కాదు ఆ విధంగా దర్శిస్తారే కానీ వీడు పుణ్యాత్ముడు వీడు పాపాత్ముడు అనేటువంటి విభాగము అది మహాత్ముల యొక్క దర్శనంలో ఉండనే ఉండదు ఇది చాలా విచిత్రం దీంట్లో గమనించదగ్గర ఏమిటంటే మేము మహా విద్వాంసులము పెద్ద పెద్ద అధ్యాత్మ విద్యలో మేము చాలా నిష్ణాతులము చెప్పుకునే వాళ్ళు ఈ గీతా ఉపనిషత్తులు మొదలైన వాటినన్నింటినీ కూడా మేము బాగా అధ్యయనం చేసాము మేము పండితులమని లోకంలో చలామణి అయ్యేవాళ్ళు కూడా ఈ గుడ్ ఈవిల్ విభాగంలో అతుక్కుపోయి ఉంటారు దాని నుంచి బయటికి రాదు దాన్నే జస్టిఫై చేసుకుంటూ ఆ అవసరం అండి సమాజానికి అవసరం సమాజానికి అవసరం కూడా నీకు ఎందుకు ముందు నీ సంగతి ఏమిటి చెప్పు కాబట్టి వీడు తప్పు దృష్టి కలిగి ఉండడం సమాజానికి అవసరం అది అవుతుందండి వీడు మంచి సదృష్టి వీడు కలిగి ఉంటే దానివల్ల సమాజానికి ఉపకారం అవుతుంది కానీ కాబట్టి ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం ఆత్మస్వరూపంలో ఇంపెర్ఫెక్షన్సు ఇంప్యూరిటీసు ఏమీ ఉండవు అదే ఈ ఇంప్యూరిటీసు ఈ మాలిన్యములు ఆత్మస్వరూపంలోకి ఎక్కడి నుంచి వచ్చాయంటే మనిషి అజ్ఞానం చేత తనని తాను దేహమోని స్వీకరించడం చేత వచ్చాయి మాలిన్యములు కానీ చిత్త క్లేశములు కానీ తనని తాను దేహమోని స్వీకరించడం చేతనే వచ్చాయి ఇప్పుడు మనస్సు ఈ మనస్సుని అటు ఆత్మ చైతన్యానికి ఇటు ఫిజికల్ బాడీకి మధ్యలో ఒక బ్రిడ్జిగా అభివర్ణిస్తారు ఒక బ్రిడ్జ్ ఈ బ్రిడ్జి మనస్సు ఏం చేస్తుందంటే దానికి ఒకవైపున స్థూలదేహం ఉంటుంది మరోవైపున తనను ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యం ఉంటుంది కానీ మనస్సులో ఉండేటువంటి కాలుష్యం చేత దాంట్లో ఉండే అజ్ఞానం చేత అది ఆత్మచైతన్యము తన స్వరూపము తెలుసుకుని దాంట్లో విలీనం అవటానికి బదులుగా తన ఈ స్థూల దేహమే తాను అనుకుని భ్రమపడి ఆ విధంగా స్థూల దేహం వైపు తాదాత్మ్యాన్ని మనసు చెందుతూ ఉంటుంది కాబట్టి ఈ అజ్ఞానము కాలుష్యము ఈ సర్వము కూడా మనస్సు నందుండి ఆ మనస్సు ఆత్మస్వరూపాన్ని కప్పివేసినట్లు అవ్గుట చేత మనకి ఆత్మస్వరూపమునందే గుణోషాలు మనకు అనుభవానికి వస్తూ ఉంటాయి కేవలము మనస్సులో ఉండే గుణదోషాలను అధ్యారోపంచేయుటచే మాత్రమే ఆత్మస్వరూపము ఎవర్ పెర్ఫెక్ట్ దాని ఎందు ఏ రకమైనటువంటి ఇంటర్ఫెక్షన్స్ లేవు అని మనం తెలుసుకోవాలి అది గగనం వంటి ఆకాశము వంటిది కాబట్టి ఆత్మా మలినో నవతి ఇతర్థ మంచిది తర్వాత శ్లోకం సంఘాత స్వప్నవత్సర్వే ఓ ఇంకోట మధ్యో ఆ మరణే సంభవే చైవ్ గత్యాగమనయ స్థిత సర్వరీర ఆకాశెవిలక్షణ ఆకాశము కంటే ఏమాత్రము తేడా లేనిది ఆత్మ ఆత్మ అనే మాట పైనుంచి వస్తుంది అంతకుముందు శ్లోకం నుంచి ఆత్మ తెచ్చుకోండి ఇక్కడికి ఆత్మ ఆకాశము కంటే అవిలక్షణము ఏ రకమైన తేడా లేదు ఇప్పుడు ఉదాహరణకి ఘటం పగిలిపోయింది ఘటం పగిలిపోతే ఘటాకాశము మరణించింది అని అంటారా ఘటానికి పగలడం ఉంటుంది కానీ ఘటాకాశము వనకి పగలడం అనేది ఉండదు అలాగే ఘటాన్ని మీరు ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ చేశారనుకోండి ఘటాన్ని ఇప్పుడు ఇది ఇది కొంచెం జాగ్రత్తగా గమనించదగ్గదే చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంటాయి ట్రూత్ సింపుల్గానే ఉంటుంది సింపుల్ విషయాల మీదే ఉంటుంది ట్రూత్ ఆకాశాన్ని పట్టుకునే మీరు గట్టిగా ధ్యానం చేస్తే సత్యం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఘటము ఇది ఘటాకాశము ఇది ఘటమైతే ఇది ఘటాకాశం ఇప్పుడు ఈ ఘటాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టినప్పుడు ఈ ఘటం మూవ్ అయింది ఘటాకాశం మూవ్ అయిందా ఘటం ఘటం మూవ్ అయింది ఘటంలో నీరుందనుకోండి నీరు మూవ్ అయింది ఘటంలో వాయువు ఉంది అది మూవ్ అయింది ఘటంలో ఉన్న ఆకాశం మూవ్ అయిందా మూకాలే అది తెలుసుకోవాలి ఘటం వెళ్ళినప్పుడు ఆకాశం వెళ్ళలేదు ఘటం వచ్చినప్పుడు ఆకాశం రాలేదు గత్యాగమనయోరపి ఏమండ తర్వాత ఘటం పగిలినప్పుడు ఈ ఘటం పగిలిందనుకోండి ఆకాశం పగులుతుందా పగలదు ఘటం పుట్టిందనుకోండి సపోజ్ అప్పుడు ఆకాశం పుట్టినట్లా కాదు సో కాబట్టి మనం ఏం చెప్పాల్సి ఉంటుంది ఆకాశము వెళ్ళదు ఆకాశము రాదు పోనీ ఆకాశం నిలబడుతుందా ఆకాశం నిలబడుతుందని కూడా చెప్పడానికి వీర్లేదు ఆకాశంలో ఘటన నిలబడుతుంది కానీ ఆకాశము నిలబడుతుంది అని చెప్పడానికి వీరు లేదు ఆకాశము పుట్టదు ఆకాశము నశించదు అది ఆ శ్లోకంలో అవన్నీ చెప్పారు మరణము సంభవము గతి ఆగమనము నెలపడుతా స్థితి ఇవన్నీ కూడా చెప్పారు ఇవన్నీ కూడా ఆకాశమునందు ఉండవు అలాగే ఆత్మస్వరూపమునందు కూడా ఉండవు ఎందుకని ఆత్మా ఆకాశేన అవిలక్షణ ఇప్పుడు ఇది ఎలాగొస్తుందో చెప్పమంటారా ఆత్మని స్థూలదేహంతో తాదాత్మ్యం చేసినప్పుడు పుట్టుక మరణము ఉంటాయి మీరు అక్కడికక్కడే పూర్ణ ఆత్మస్వరూపం దాకా వేరే సంగతి మీరు మీరు స్థూల ఇప్పుడు ఒకడు కర్మ చేస్తున్నాడు వైదికుడు కర్మ చే స్వర్గం కోసం కర్మ చేస్తున్నాడు స్వర్గం ఏమిటి కర్మ చేసిన తర్వాత వస్తుందా రాదు కదా ఈ ఈ దేహంతో వస్తుందా స్వర్గం రాదు కదా ఇక్కడ చచ్చిపోయి ఈ దేహం ఇక్కడ పడిపోయిన తర్వాత కదా వస్తుంది ఈ దేహం పడిపోయినప్పుడు పడిపోనిది ఒకటి ఉండాలి దాన్ని సూక్ష్మ శరీరము అంటారు అటువంటిది ఒకటి ఉండాలి ఇప్పుడు సూక్ష్మ శరీరము ఉందని నువ్వు ఎలా చెప్తా ఉంటే ఏమో మేము ఉందని అంటే చూసి చెప్పామా ఏమీ కాదు సూక్ష్మశరీరము ఉంది అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సూక్ష్మశరీరం అనేదే లేకపోతే ఈ అగ్నిహోత్రాది కర్మకి బేసిస్ లేకుండా పోతుంది ఎందుకు చేయాలి అగ్నిహోత్రాది కర్మ సూక్ష్మశరీరం అనేది వేరే ఏమీ లేదు స్థూల శరీరము యొక్క ఎపిఫినమిన్న స్థూల శరీరము నుంచి ఆవిర్భవించినదే తప్ప ఈ సూక్ష్మశరీరము దేహము కంటే భిన్నంగా మనస్సు వేరే ఏమీ లేదు అని చార్వాకుని యొక్క సిద్ధాంతం అంచేతనే భస్మీభూతస్య దేహస్ పునరాగమనం కుత దేహం ఇక్కడ బూడిదైపోయింది వీడు ఇంకో చోటు పుట్టాడు మరో చోటు పుట్టాడు ఈ మాటలన్నీ నువ్వు ఎందుకు పట్టుకొస్తావు అలాంటిది లేదు అసలు కాదండి సూక్ష్మ శరీరం ఉందండి దేర్ ఇస్ నో సూక్ష్మ శరీర కాబట్టి స్థూల శరీర తాదాత్మ్యాన్ని బట్టి పుట్టుక మరణము వస్తాయి సూక్ష్మశరీర తాదాత్మ్యాన్ని బట్టి గతి ఆగమనము వస్తాయి ఎక్కడికో వెళ్తాడు వీడు స్వర్గానికి వెళ్తాడు పోని స్వర్గానికి వెళ్ళినవాడు అక్కడే ఉండొచ్చు కదా ఆ పుణ్యం ఖర్చు తర్వాత వాపసు వస్తాడు సో మరణే సంభవే చేయవా అక్కడ పుట్టుక మరణము అన్నవి ఆత్మకి లేవు కానీ స్థూల శరీర తాదాత్మ్యాన్ని బట్టొచ్చే గత్యాగమనయోరపి ఆకాశ ఆత్మకు గతి ఆగతులు లేవు కానీ సూక్ష్మశరీర తాదాత్మ్యాన్ని బట్టొచ్చే స్థితవు సర్వ ఆత్మ దేహములు అనేకము ఆ అనేకత్వము ఆత్మస్వరూపంలో లేదు కానీ శరీర తాదాత్మ్యాన్ని బట్టి అనేకత్వం కూడా వచ్చింది ఈ విధంగా ఆత్మస్వరూపంలో లేని అనేక దోషాలను మనము ఆత్మస్వరూపమునందు అధ్యారోపణ చేసుకుని కూర్చుంటాము అదే సరళంగా ఉంది కదండి శ్లోకము భాష్యం కూడా చాలా సరళంగా ఉంది అవతారిక పునరపీ ఉత్తమే వార్థం ప్రపంచయతీ అంతకుముందు చెప్పినటువంటి విషయాన్నే మళ్ళీ వివరిస్తున్నారు అంతకుముందు ఏమని చెప్పారు ఆత్మ ఆకాశము వంటిది సకల ద్వంద్వములకు అతీతమైనది అని చెప్పారు దాన్నే ఇంకొంచెం వివరిస్తున్నారు పుట్టుక మరణము ఇత్యాదులు లేకుండా వివరిస్తున్నారు ఇప్పుడు చూడండి ఈ లోకంలో భోగాల కోసం ప్రయత్నించేవాడు వాడి దృష్టిలో ఆత్మంటే ఏమిటి స్థూల దేహము పరలోకంలో భోగాల కోసం ప్రయత్నించి వాడి దృష్టిలో ఆత్మంటే ఏమిటి సూక్ష్మదేహము అంచేతనే చిత్రం ఏంటంటే ఈ లోకంలో భోగాలు కావాలనుకున్నవాడు ఈ అగ్నిహోత్రాది కర్మలు చేయడం వాడు పడుకుని ఎద్రిపోతూ ఉంటాడు అగ్నిహోత్రాది కర్మలు చేయాలంటే తలవారు ఐదు గంటలకి తల్లిళ్ళు స్నానం చేయాలి అగ్నిహోత్రం ముందు కూర్చోవాలి ఆ పొగ అంతా బాధపడుతూ దాన్ని చేయాల్సి ఉంటుంది వాడు అంత పని ఎందుకు చేస్తాడు ఏడు గంటలలాగా పడుకుని ఐడెంటికీలు అయితే ఒక కాఫీ తాగుతాడు కాఫీ తాగి సిగరెట్ వెలిగిస్తా అదే అగ్నిహోత్రం వాడికి సిగరెట్ తాగడమే అగ్నిహోత్రం ఇంకా అంతకంటే వేరే అగ్నిహోత్రం ఏం వాడు ఇహలోక సుఖాల మీద ఫోకస్ వాడికి పొరలోకం మాట చూ రిటైర్ అయిన తర్వాత చూసుకోవచ్చు పరలోకం మాట భగవద్గీత చూతారా అంటే రిటైర్ అయిన తర్వాత చూసుకుంటారంటే అంటే వాడి ఉద్దేశం ఏంటంటే భగవద్గీత పరలోకానికి సంబంధించింది తప్ప అది ఇహలోకానికి సంబంధించింది కాదని అభిప్రాయం ఎందుకంటే ఈ టీవీలో ఎవరైనా ఈ పొలిటికల్ రీడర్ చచ్చిపోయినప్పుడు ఎవడో విద్వాంసుడు వచ్చి పండితుడు వచ్చి భగవద్గీత శ్లోకాలనిమల నుంచి అమూలదాగా ఎకరవ పెడతాడు ఏదో వెనకాల ఒక మ్యూజిక్ ఏదో దుఃఖానికి సంబంధించిన మ్యూజిక్ ఉంటుంది వీడియో షో వచ్చి ఆనంద అని వీడియో శ్లోకాలు చదువుతూ ఉంటాడు కాబట్టి అదేదో చూస్తాడు వీడు చూసి వీడు నిర్ణయం ఏమైనా చేసుకుంటాడంటే అలాంటి మ్యూజిక్ ఉన్న సందర్భంలోనే మనం భగవద్గీతని పాటించే అటు అటువంటి మ్యూజిక్ ఎప్పుడు ఉంటుంది ఎవడనో చచ్చిపోయినప్పుడు ఉంటాడు అది పెద్దవాళ్ళు ఎవడో చచ్చిపో సామాన్యుడు చచ్చిపోతే అది ఉండదు సో ఇలాగంటి కనెక్షన్ అసోసియేషన్ అనమాట అలాంటి అసోసియేషన్ ఉండబట్టి రిటైర్ అయిపోయినప్పుడు సాగు దగ్గర భగవద్గీత సంగతి చూసుకోవచ్చు అనుకుంటాడు వాడు కేవలం ఇహలోక ప్రధానుడు ఇంకా వైదికుడు ఉంటాడు వాడికి ఇహలోక భోగాలను త్యాగం చేసేస్తాడు చాలా సరళమైన జీవితాన్ని గడుపుతాడు సింపుల్గా బ్రతుకుతాడు ఉపవాసాలు అవి చేసుకుంటాడు ఎంత కష్టమైన అగ్నిహోత్రాది కర్మలు చేసుకుంటాడు ఎందుకంటే ఇహలోక భోగాల్లో దుఃఖం కూడా కలిసి ఉంటుంది మనకి దుఃఖము యొక్క సమ్మిశ్రణం లేని పరలోక భోగం స్వర్గంలో విద్యాధర గల్ ధర అప్సరస ఇత్యాది కావాలి అని ఇదంతా చేస్తూ ఉంటాడు వీడు సూక్ష్మదేహాభిమాని వైదికుడు లౌకికుడు స్థూల దేహాభిమాని ఇద్దరూ కోరిది భోగములే తర్వాత భోగములు కూడా ఒకే రకం భోగాలను కోరుతారు ఇద్దరూ కూడా భిన్న భిన్నములైన భోగాలను కూడా కోరరు ఒకే రకం భోగాల్ని కోరుతారు వీడి కోరికల్లా ఇహలోకవా పరలోకమా అని తేడా తప్పిస్తే ఏది కోరుతున్నాడు అన్నది సమానంగా ఉంటుంది ఇహలోకంలో ఏదో క్యాబి డ్యాన్స్కి దానికి వెళ్లాలని వీడు కోరుకుంటే పరలోకంలో అప్సరసల డ్యాన్స్కి వెళ్లాలని వాడు కోరుకుంటే మొత్తానికి అదే అదే డ్యాన్సే వచ్చింది మళ్ళీ ఎక్కడికి అదే అదే మిగిలింది కాబట్టి ఈ స్థూల దేహ సూక్ష్మదేహ తాదాత్మ్యాన్ని బట్టి లౌకికులు కానీ వైదికులు కానీ ప్రవర్తిస్తూ ఉంటారు కర్మ కర్మఠులు కానీ వాస్తవంలో ఆత్మస్వరూపము రెండింటికి అతీతమైనది ఈ విషయాన్నే మళ్ళీ చెప్పడం కోసము ఈ శ్లోకం వచ్చింది ఇక్కడ ఆ శ్లోకం అన్వయం ఎలాగంటే మరణే సంభవే గతి ఆగమన అవి సర్వ శరీరేషు స్థిత ఆత్మా ఆత్మాని మీరు అధ్యాహారం చేసుకోవాలి పై శ్లోకం నుంచి ఆకాశేన అవిలక్షణం అంటే అభిన్న ఆకాశము కంటే భిన్నమేమి కాదు ఆకాశము వంటిదే ఘటాకాశ జన్మనాశమనాగమనస్థితివత్ आकाशेना सर्वरिश आत्मन जन्मदी आकाशन अविल प्रत्येतव्यर्थ इन घटाकाशम दृष्टातम निजा घटमें घट देहमरला घटमें అంచేతనే ఘట దృష్టాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటారు వేదాంతంలో ఎందుకంటే అల్టిమేట్గా దేహం కూడా ఘటమే అంతకంటే మహాభాగ్యం తల్లి తీసుకున్న ఆహారం నుంచి ఆ మ్యాటర్ని తీసుకుని బయలాజికల్ మ్యాటర్ని తీసుకుని దాన్ని అలాగా సెల్స్ కింద మార్చి తర్వాత ఘటన చేసేవాడు కూడా ఉండలు ఉండలు కింద చేసుకుంటాడు ఘటన చేసేవాడు కూడా ఉండలు చేసుకుంటాడు మట్టి ముందు ఓ ఉండ పెడతాడు ఆ చక్రం మీద పెట్టి దాన్ని సగం చేస్తాడు దాన్ని ఎత్తిమీద ఇంకో ఉండనే ఏడు యాడ్ చేస్తాడు అలాగే నాలుగు ఉండలు యాడ్ చేసేప్పటికి ఘటన వస్తుంది అడుగున చిల్లు మిగిలిపోతుంది దాన్ని చెక్కతో కొట్టి సరిచేస్తాడు ఈ దేహం కూడా అలాగే దయారై ఎగ్జాక్ట్లీ ఇది సేమ్ వే ఆ బయోలాజికల్ ప్రాసెస్ అంతా గర్భంలో జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఘట్యతే అయితే ఘట ఆ రకంగా మెటీరియల్ని తీసుకొచ్చి దగ్గరికి చేర్చి తయారు చేసేది అని చేత ఘటమైంది ఈ దేహం కూడా అంతే కాబట్టి ఘటాకాశము ఎట్టిదో ఈ దేహమునందు ప్రకటమవుతున్న ఆత్మచైతన్యము అట్టిది సర్వశరీరేషు స్థితం ఘటంలో ఉన్న ఆకాశము ఎట్టిదో దేహమునందు ఉండే ఆత్మచైతన్యము అట్టిది ఎలా అంటే ఏ సమాన తుల్యత్వము సమానత్వము అంటే జన్మ పుట్టుక మనం చూసాం ఘటాకాశము యొక్క జన్మ వంటిది ఈ దేహము ఈ ఆత్మ యొక్క జన్మ అంటే ఘటాకాశము యొక్క జన్మ వంటిది అంటే వాస్తవమైన జన్మ లేదు వాస్తవమైన జన్మ ఘటానిది ఘటము యొక్క జన్మని ఘటాకాశం మీద ఆరోపిస్తుంది ఈ ఆరోపముల వచ్చిన పెద్ద సమస్య అనివే ఘటాకాశము యొక్క జన్మ అలాగే ఘటాకాశము యొక్క నాశం ఎట్టిది ఆత్మ విడి ఫలానా వాళ్ళ ఆత్మ చచ్చిపోయింది అంటే అది ఘటాకాశం చచ్చిపోయింది అంటే క్యా బాథే అది వినడానికి కూడా బాగోలేదు కానీ అందానికి వినడానికి కానీ నెగేట్ చేస్తున్నాం కాబట్టి పర్వాలేదు అనేది ఏదో అని ఒక నకారం పక్కన పెట్టాం కాబట్టి నడిచిపోతుంది ఆ నకారం లేకపోతే చాలా వాక్యాలను పలికిన వాళ్ళం అవుతాం ఎందుకంటే ఆత్మకి పుట్టుక నాశము లేవు మీరు వేదాంతం చదవనైనా చదవకుండా ఉండాలి లేకపోతే వేదాంతం చదివినా దాన్ని గట్టిగా పట్టించుకోకుండానైనా ఉండాలి ఈ రెండు పనులు చేసి చేసుకుంటే మీరు పుట్టుక నా వాటి గురించి చక్కగా చర్చించుకుంటూ లెక్కలు వేసుకుంటూ కూర్చోవచ్చు ఆ కండిషన్స్ మీరు చేయాలి మీరు వేదాంతం చదివేసి దాన్ని శ్రద్ధగా పట్టించుకుంటే ఇవి వర్కౌట్ కాదు అన్నదేజ్ హింగ్స్ ఆల్ తర్వాత గమనాగమనములు కూడా అట్టివే రాకపోకలు సో చూడండి ఆత్మ కల్పవృక్షము అన్నారు ఆత్మ కల్పవృక్షము వంటిది కల్పవృక్షము అని పేరు ఎందుకు వచ్చింది మామూలుగా పురాణ దృష్టి వేరు దార్శనిక దృష్టి వేరు పురాణ దృష్టి ఏమిటంటే అక్కడ ఒక పైన ఎక్కడో ఒక చోట ఉద్యానవనం ఉంటుంది చెట్లు ఎక్కడ ఉంటాయి పార్కుల్లో ఉంటాయి కదా అక్కడ ఉద్యానవనం ఉంటుంది ఆ ఉద్యానవనంలో ఓ చెట్టు ఉంటుంది అది కల్పవృక్షము అని పురాణ దృష్టి తీర్థయాత్ర దృష్టి ఒకటి వేరే ఉంది మామూలుగా రుద్రప్రయాగం వెళ్ళినప్పుడు ఆ రుద్రప్రయాగలో ఓ ఆశ్రమం ఉంది అక్కడ ఓ చెట్టు ఉంది అది కల్పవృక్షము ఆ చెట్టు కల్పవృక్షం కానీ చిత్రం ఏంటంటే మేము ఆ చెట్టు చూసేసి వచ్చేసి మాకు భోజనానికి ఆపాడు భోజనానికి టీకో ఆపాడు ఆ బస్సు అక్కడ చిన్న మైదానంలో టీ తాగుతుంటే ఆ మైదానానికి ఫెన్సింగ్ అవే చెట్లు ఉన్నాయి అనే కల్పవృక్షాలు చూసి వచ్చినవి అవే చెట్లు అక్కడ సరిసింగ్ ఉన్నాయి అది చిత్రం అంటే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి కల్పవృక్షాలు ఈ ఆ దృష్టి అలా ఉంటుంది కానీ దార్శనిక దృష్టి ఏమిటంటే మీ స్వరూపమే కల్పవృక్షము ఎందుకని కల్పనని యథార్థంగా భాషింపజేసే చెట్టు కల్పవృక్షం అంటే కల్పన కల్పన నుంచే కల్పవృక్షం వచ్చింది మీరు కల్పవృక్షం కింద కూర్చుని నాకు టిఫిన్ కావాలంటే టిఫిన్ వచ్చేస్తుంది ఏది కల్పిస్తే కల్పించడం ముందు సమ్మనే ఉపసర్గపెట్టండి ఏది సంకల్పిస్తే అది మీకు వచ్చేస్తుంది నాకు ఇక్కడ ఒక శయ్య ఉంటే పడుకుంటాను అంటే వెంటనే శయ్య వచ్చేస్తుంది ఎందుకంటే మీరు ఉన్నది కల్పవృక్షం క్రింది కాబట్టి ఆత్మ అటువంటి కల్పవృక్షము మీరు ఏది సంకల్పిస్తే దేనిని భావన చేస్తే అది సత్యమన్నట్టుగా అనిపిస్తుంది మరి వృక్షం కల్పవృక్షం యొక్క మహిమ అటువంటిది అదేవిధంగా మీరు ఆత్మానే కల్పవృక్షం కింద ఉండి దాని దాని అనుగ్రహంలో ఉన్నారు మీరు ఆ చైతన్యంలో ఉన్నారు మీరు ఉండి నేను పుట్టాను అనుకుంటే పుట్టేశాడు నేను చచ్చిపోతాను అనుకుంటే చచ్చిపోతాడంతే నేను వెళ్ళాను అనుకుంటే వెళ్ళాడు వచ్చాను అనుకుంటే వచ్చాడు మీరు ఏదనుకుంటే అది సత్యల్లాగా భాషిస్తుంది అంచేత మీరేం చేయాల్సి ఉంటుందంటే మీ స్వరూపాన్ని గురించి ఏమీ అనుకోకుండా ఉండాలి అన్నిటిని నెగేట్ చేసి కూర్చోవాలి ఆత్మ ఏమిటి అని చెప్పమంటే దాన్ని పూర్తిగా నెగేషన్ రూపంగానే చెప్తారు పూర్తిగా నెగేషన్ రూపంగా చెప్తారు ఆత్మ ఎట్టిది ఏది అంటే ఫలానాని కనుక మీరు అనుకుంటే పాజిటివ్గా ఆ ఫలానా సత్యము భ్రమ కలిగిపోతుంది ఎందుకంటే కల్పవృక్షం ఆత్మ ఉంటుంది ఆత్మ ఎట్టిది అంటే చూడండి ఆత్మకు వేరే కారణము లేదు ఆత్మస్వతంత్రము దేనిపైన ఆధారపడదు ఆత్మకి దేనితోనైనా ఎట్టి సంబంధము లేదు ఆత్మయందు ఏ రకమైన విభాగములు డివిజన్స్ లేవు ఆత్మ అనేకముల యొక్క స సముదాయము దగ్గరికి తీసుకువచ్చి కలిపితే వచ్చినటువంటి సంఘాతము కాదు తర్వాత ఆత్మని చలింపజేయుట దానియందు చలనమును తీసుకువచ్చుట సంభవము కాదు తర్వాత ఆత్మను మీకంటే భిన్నంగా ఉంటే మీరు చేరుకోవచ్చు కాబట్టి ఆత్మను చేరుకునుట సంభవము కాదు ఎందుకంటే మీకంటే భిన్నముగా లేదు కనుక తర్వాత క్రియ కర్మ చేత ఆత్మని మీరు సృష్టించలేరు దగ్గరికి తెచ్చుకోలేరు అని ఈ విధంగా ప్రతీ సందర్భంలోనూ ఆ నిగేషన్ నకారాన్ని వేసి మీరు చెప్పాల్సిందే తప్ప ఆత్మ ఫలానాన్ని చెప్పడానికి వీలులేని పరిస్థితి అంచేతనే ఈ ఇప్పుడు ఆత్మను గురించి మీరు ఏదైనా పాజిటివ్గా చెప్పారనుకోండి ఆత్మపుణ్యము గలదే అన్నారు అనుకోండి ఈ పుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి నుంచి వచ్చింది మెమొరీ నుంచి స్మృతి నుంచి వచ్చింది పుణ్యం అనే సంస్కారం మీలో ఉంది ఆ మీలో ఉన్నటువంటి పుణ్య సంస్కారము ఆ పుణ్య భావనని కలిగించింది కాబట్టి స్మృతి నుంచి పుట్టిన ఒక భావన కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది ఆత్మస్వరూపానికి అన్వయించదు ఈ విధంగా ఆత్మను ఇంత నెగేట్ చేసి పెడితే ఓ శంక కలగచ్చు ఏమని ఆత్మ లేదేమో అని ఎందుకంటే ఎవరి పాజిటివ్ డెఫినేషన్నే మీరు ఎప్పుడైతే నెగెట్ చేశారో ఆత్మా అనేది అలాంటిది ఒకటి ఏమైనా ఉందా అనే డౌట్ కలగచ్చు ఆ డౌట్ ఎలాంటిదంటే ఆకాశము ఉందా అన్నట్టు ఒకటి ఆకాశానికి ఒడ్డు లేదు పొడవు లేదు చుట్టుకొలత లేదు లోతులేదు ఎత్తు లేదు రంగు లేదు రుచి లేదు వాసన లేదు ఆకాశం పుట్టదు చావదు రాదు వెళ్ళదు ఉండదు నిలబడదు కూడా అని చెప్పారనుకోండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చే ఇలాంటిది శబ్దం లేదు స్పర్శ లేదు రూపం లేదు రసం లేదు గంధం లేదు ఏ ఏమిటది అలాంటి దేవనాహాలు ఒకటి అంటే ఆకాశం ఉంది నువ్వు అలాంటి ఆకాశం అనేది లేదు పోలక్కి అంచేతనే ఈ సత్యం మీరు గుర్తించరో లేదో ఈ కోయిన్సిడెన్సు బౌద్ధులు అంటే చర్వాకులు నాస్తికవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మని అంగీకరించరు ఆకాశాన్ని కూడా అంగీకరించరు దేవుణ్ణి అంగీకరించరు మూడింటిని అంగీకరించరు ఎందుకో తెలుసిన ఆకాశాన్ని అంగీకరించే సంస్కారం వాడి వాడి బుద్ధిలో ఉంటే వాడు ఆత్మను కూడా అంగీకరిస్తాడు ఆకాశైన అవిలక్షణ ఆకాశము అస్థి అని వీడు తెలుసుకున్నాడు అంటే ఆత్మా అస్థి అన్నది ఈజీగా తెలిసిపోతుంది వాడికి అంచేతనే నాస్తిక సిద్ధాంతంలో ఆకాశం ఉంది అని ఆత్మ లేదు అంటే అద్ద డజంట్ వర్క్ అందుకోసం వాళ్ళు ఏం చేశారు ఆకాశము లేదు ఆత్మ లేదు తర్వాత దేవుడు ఉన్నాడు అని ఆకాశం ఉంది అని దేవుడు లేడు అంటే వర్కౌట్ కాదు ఆకాశ దేవుడు ఉన్నాడు ఆత్మ లేదు అంటే వర్కౌట్ కాదు ఆత్మ ఉంది అని దేవుడు లేడంటే వర్కౌట్ కాదు అంచేత వాళ్ళు ఏం చేశారంటే అరే మనం ఈ నాస్తికవాదాన్ని నిలబెట్టాలంటే ఈ మూడింటిని కూడా నిషేధించాల్సిందే మూడింటికి మనం నెగెక్ట్ చేయకపోతే అతని నాస్తికవాదాన్ని నిలబడదు అందుకోసం వాళ్ళు ఏమన్నారు భూతములు నాలుగే ఆకాశం భూతమే కాదు పొంగున్నారు భూతము అంటే భవతి ఇది భూతం ఉన్నదానికి భూతము అని పేరు ఆకాశం భూతం కాదు నాలుగే భూతాలు అన్నారు వాళ్ళు పంచభూతాలు అంటారు నాలుగు భూతాలనే అంట వాడు ఆకాశాన్ని రిజెక్ట్ చేస్తున్నాడంటే వాడు వెంటనే యూ కెన్ అండర్స్టాండ్ వాడు ఆత్మను రిజెక్ట్ చేస్తాడు దేవుణ్ణి కూడా రిజెక్ట్ చేస్తాడు ఎందుకంటే ఆత్మకి దేవుడికి భేదం లేదు అల్టిమేట్గా వీళ్ళు ఈ ద్వైతవాదులు ఊరికే వీళ్ళు గడబడి చేయడానికి పనికొస్తారు తప్ప తత్వాన్ని తెలుసుకోవడానికి పనికిరారు ఆత్మస్వరూపానికి దేవుడికి భేదం లేదు భక్తి అని ఆ భక్తి యొక్క యథార్థ స్వరూపంలో యూనిటీయే ఉంటుంది తప్ప భేదం ఉండదు దేవుడు దేవుడు నువ్వు నువ్వైతే ఇంక భక్తే ఉందండి దాన్ని భక్తి అంటారు కాబట్టి ఏ రకమైన పాజిటివ్ డెఫినేషను డిస్క్రిప్షను సమ్ ఏ అంటే వర్ణన ఆత్మస్వరూపానికి అన్వయించదు గు ఆత్మ లేదు అని కనుక ఎవడైనా వాడు ఆకాశం అనేది లేదు అని అన్నట్టు అవుతుంది అది అంగీకారం కాదు వాస్తవంలో అసలు ఉన్నది ఆత్మయే ఏ రకమైన వర్ణన లేదు కాబట్టి ఆత్మ లేదని వీడు భ్రమపడుతున్నాడు ఆ భ్రమ ఎంత ప్రమాదకరం అంటే ఉన్నది ఆత్మయే ఇంక ఏదీ లేదు మీరు శబ్దస్పర్శాది గుణములతో దేనిని వర్ణిస్తారో అది మిథ్యే తప్ప అది యథార్థం కానే కాదు కాబట్టి ఆత్మయే యథార్థంగా ఉన్నది పరమార్థ సత్యము ఆత్మయే తర్వాత దాన్ని మీరు సాక్షాత్కరించుకున్నట కూడా సంభవము ఇప్పుడు ఇక్కడ ఈ జన్మలో మీరు దాన్ని సాక్షాత్కరించుకున్నట సంభవము దాన్ని మీరు పొందగలుగుతారు ఎలా అయితే ఆకాశమును తెలుసుకునుట ఆకాశమును పొందుట దానికోసం ఏం కష్టపడాలండి ఆకాశాన్ని పొందాలంటే స్వర్గానికి వెళ్ళాలా అక్కర్లేదు తర్వాత మీరు ఆకాశాన్ని వెతుక్కుంటూ స్వర్గానికి వెళ్ళినా అక్కడ ఇదే ఆకాశం కొత్త ఆకాశం రాదు ఇప్పుడో మీ ఊళ్ళో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందనుకోండి దానికి వెళ్ళొచ్చుగా తిరుపతికి ఎందుకు తిరుపతి వెళ్ళి అక్కడ ఆరు గంటలో ఎనిమిది గంటలో క్యూలో నిలబడి కంప్లైంట్ చేసి టీవీ నైన్ వాటితో ఇక్కడ ఏం పరిస్థితులు బాగులేవని చెప్పి ఎందుకు ఇది అంతా మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళొచ్చు కదా అంటే ఏమిటి మీ ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర అంటే నా అండర్స్టాండింగ్లో ఏమైనా తప్పు ఉంటే చెప్పండి మహాత్మా నేను దిద్దుకుంటాను నాకేమిటో ఇలా అనిపించి నేను ఇలా వాగుతున్నాను ఎందుకంటే మీ ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి సమ్ రీజన్ ఫర్ సమ్ రీజన్ అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి కంటే తక్కువ వాడు అయ్యి ఉండాలి లేకపోతే మీరు అంత దూరం ఎందుకు పరిగెత్తుకు వెళ్ళడం తర్వాత రూల్ ఉన్నాయి అక్కడ వెంకటేశ్వర స్వామి ఇరవై అడుగులు ఉంటాట ఏదో కొన్ని అడుగులు ఎక్స్ అడుగులు ఉంటాడు ఇంకా ఎక్కడా కూడా ఎక్స్ అడుగులు ఉండకూడదు వెంకటేశ్వర స్వామి ఎక్స్ మైనస్ ఉండాలి తప్ప ఎక్స్ ఉండకూడదు పిట్స్బర్గ్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధమైనది దానికి వాళ్ళు ఒక విగ్రహాన్ని చేయించారు చేయించి అది ఈక్వల్ సైజు ఉన్న కారణంగా దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకో విగ్రహం చేయించి పెట్టుకున్నారు ఎందుకంటే కట్ చేయడం కుదరదు విగ్రహాన్ని పొట్టి చేయడం కానీ తగ్గించడం కానీ కుదరదు అందుకోసం కంగుళమైనా తక్కువ ఉండాల్సిందే అక్కడ ఉండే వెంకటేశ్వర స్వామితో ఈక్వల్గా ఉండడానికి వీరలేదు ఎందుకంటే అది మూల విరాట్ దాని పవర్ వేరు వీటి పవర్ తక్కువ అని ఈ రకమైన భేద కల్పన లేకుండగా మీకు తీర్థయాత్రే సంభవం కాదు వెరీ ఎనీవే కాబట్టి ఆకాశము వంటిది ఆత్మస్వరూప దేవుడు కూడా ఆకాశము వాడు ఆ విధంగా తెలుసుకుని మనము ఆ ఈశ్వరీయ భావనలో ఎక్కడుంటే అక్కడ కృతార్థలం కావచ్చు దీనికోసం బస్సులు రైళ్ళు పట్టుకుని ఇటు తిరగక్కర్లేదు బస్సు ఎక్కడన్నా తప్పని నేను అంటల్లా మీరు బస్సులు ఎక్కడా రైళ్ళు ఎక్కండి దట్ నాట్ ది పాయింట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు దట్ ఈస్ ది పాయింట్ సంఘాత స్వప్నవత్ సర్వే विसर्जिताः आत्मया विसर्जिता आधिक्य नोपत्तिर्ते इपड़ो प्रश्न इपड़ ब्रह्मदेवना क्रििएटर आयन देहल्ला चैतन्यमेंटी आकाशम आत्म ఇప్పుడు ఈ ప్రశ్న ఎలాంటిది అంటే అవంటే బ్రహ్మలోకం ఉంది సత్యలోకము లేక బ్రహ్మలోకం ఉంది ఆ బ్రహ్మలోకంలో ఆకాశం ఉందా ఉంది భూలోకంలో ఆకాశం ఉంది ఇప్పుడు బ్రహ్మ ఇప్పుడు భూలోకంలో ఉన్నవాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఆకాశంలోనే తిరుగుతున్నారు బ్రహ్మలోకంలో ఉన్నవాళ్ళు ఎక్కడ తిరుగుతారు అక్కడ ఆకాశంలోనే తిరుగుతారు ఇప్పుడు ఇక్కడ ఆకాశమో అక్కడ ఆకాశమో ఒకటే అయితే మళ్ళీ ఈ కష్టం ఎందుకు అంత దూరం వెళ్ళడం ఎందుకు ఈ తాపత్రయం అంతా ఎందుకు అనే అని మనం అంటాం కానీ ఒకటంటాడు కాదు బ్రహ్మలోకంలో ఉండే ఆకాశము గొప్పది భూలోకంలో ఉండే ఆకాశము అయోగ్యమైనది అని అని ఆలోచన ఉంటుంది అది ఎలా కుదురుతుంది హా ఇప్పుడు గుణం ఉన్నట్లయితే ఆకాశానికి ఏదైనా ఒక గుణము ఒక వర్ణన ఒక ఒడ్డు పొడుగు ఇలాంటివి ఉన్నట్లయితే బ్రహ్మలోకంలో ఉన్న ఆకాశము గొప్పది ఇప్పుడు తిరుపతి స్వామి ఇంత అని ఎత్తు అనే గుణం ఉండబట్టి అది గొప్పది మిగతావి తక్కువే అని మీరు చెప్పగలిగారు ఆ గుణమే లేకపోతే ఇప్పుడు నూట ఎనిమిది అడుగుల శివలింగాన్ని ఒకదాన్ని స్థాపిస్తున్నారు ఇప్పుడు ఎక్కడో అంత ఎత్తైన శివలింగం ఇంతవరకు ఎక్కడా లేదు వై నూట ఎనిమిది అంటే నూట అనే సంఖ్య కొంత పవిత్రమైనది దానికి ఏదో హేతు ఉంటుంది బట్టే బట్ హండ్రెడ్ ఫీట్ శివలింగాన్ని నిర్మాణం చేస్తున్నా ఇంకొక ఆయన ఏం చేశాడు అంటే తిరుపతి దేవాలయానికి పోటీగా స్వర్ణ దేవాలయము అని ఒకటి కట్టాడు బంగారంతో కట్టాడు కట్టి వెల్లూరా కట్టి ఈ తిరుపతి దేవాలయం చీఫ్ ప్రీస్ట్ని అక్కడికి ముఖ్య అతిథిగా తీసుకెళ్లి అక్కడికి తీసుకెళ్ళాడు దాంతో మరీ దాని యొక్క విలువ బాగా పెరిగిపోయింది ఎందుకంటే తిరుపతి వాడే పోయాడు అక్కడికి ఆయన పీఠాధిపతి ఆ దేవాలయాన్ని నిర్వహించే పీఠాధిపతి అనే పేరుతోటి కాబట్టి ఇప్పుడు ఈ దేవాలయం కంటే ఆ దేవాలయం గొప్పది లేకపోతే ఈ విగ్రహం కంటే ఆ విగ్రహం గొప్పది అని ఏదో ఒక గుణాన్ని పట్టుకుని మీరు గొప్పని చెప్పాల్సి ఉంటుంది ఆకాశంలో ఏ గుణము లేకపోతే ఏం గొప్పని చెప్తారు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆత్మయందు ప్రశ్న ఆకాశం నేను ఆకాశం ఊరికే అలా వర్ణిస్తున్నా ఆత్మ దగ్గరికి వచ్చే ముందు వర్ణించి ఆత్మ దగ్గరికి వస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే బ్రహ్మదేవుడు ఉన్నాడు బ్రహ్మదేవునిలో ఆత్మ ఉన్నది వీడిలో ఆత్మ ఉన్నది ఈ రెండు ఆత్మలు ఒక్కటే అదే అసలు ఆ మాట వినగానే చాలామందికి ఇబ్బందికరంగా తయారవుతున్నాడు స్థితం సర్వశరీరేషు ఆకాశేన అవిలక్షణ బ్రహ్మలోకంలో ఉండే ఆకాశానికి భూలోకంలో ఉండే ఆకాశానికి తేడా లేదు అదేవిధంగా బ్రహ్మదేవుడిలో ఉండే ఆత్మకి ఈ దోమ చీమా వీటిల్లో ఉండే ఆత్మకి భేదము లేదు అయితే ఇంకో ప్రశ్న ఏమంటే బ్రహ్మదేవుడి దేహానికి ఈ మనిషి దేహానికి పోనే ఆత్మకి తేడా లేదన్నారు బ్రహ్మలోకంలో ఉండే ఆకాశానికి భూలోకంలో ఉండే ఆకాశానికి తేడా లేదు కానీ బ్రహ్మలోకంలో ఉండే బిల్డింగ్స్కి భూలోకంలో ఉండే బిల్డింగ్స్కి తేడా ఉందా లేదా బ్రహ్మలోకంలో ఉండే ఆహారానికి భూలోకంలో ఉండే ఆహారానికి తేడా ఉందా లేదా ఉండాలి ఇప్పుడు అలాగే బ్రహ్మలోకంలో ఉండే బ్రహ్మదేవుని యొక్క దేహానికి మనుష్యలోకంలో ఉండే మనుష్యుని యొక్క దేహానికి భేదం ఏమైనా ఉన్నదా అని అడిగారు ప్రశ్న